కీర్తన నలభై ఐదు ఎటుల పుట్టించితో నీ విరుగుదువు ఘటననన్నీయు నీ సంకల్పమే అయ్యా వారి జూచి చావుకు విరతుగానా రుచుల సంసారముపై రోతుగాని ఖర్చు పెట్టి అది పెనగగా మచిక చేయుదుగాని మానలేనయ్యా బడలేని వారి జూచి బడల నోపగాన విడువని సంపదపై విసిగేగాని పెడవాయ కది ఏ పెరుగుచురాగాను పడి తిరుగుదుగాని పాయలేనయ్యా ములిగే వారి జూచి ములుగ చిలుగు కోరికలు కోసిగాని కలిమితో శ్రీ వెంకటనాథ నీ భక్తి వెలయ కోరుదుగాని విడువలేనయ్యా